పదమూడు బలముదప్పినట్టి బ్రహ్మాదిమూర్తులు కలతచెంది లేచి కల్వరించి సృష్టిరూపుదాల్చే చింతించిచింతి అఖిల జీవసంగ ఆత్మలింగ భావము సమస్త శరీరములలో జీవునితో పాటు ఉంటూ ఆ శరీరమునకు శక్తినిచ్చు ఓ ఆత్మ వినుము విష్ణు ఈశ్వర బ్రహ్మ అనబడు త్రిమూర్తులు కూడా మాయ ప్రభావమునకు తమ యోగబలమును కోల్పోయి తిరిగి కొంతకాలమునకు ఎరుకగలిగినవారై కలనుంచి లేచినవాడు సత్యమును తెలుసుకున్నట్లు నేను ఇంతవరకు మాయభ్రమలలో మునిగియుంటిని అని తెలిసినవారై ఇక మాయలో పడక పరమాత్మనే చింతించి చింతించి సంపూర్ణ యోగులై విశ్వరూపమైన పరమాత్మయందే కలిసిపోయిరి ఎంతటి గొప్ప యోగులైనా మాయధాటికి తప్పక యోగభ్రష్టులగుదురని ఈ పద్యము తెలియజేయుచున్నది దైవమార్గమునుండి మాయ ప్రభావమునకు తప్పినవారైనప్పటికీ తమ వదలక తిరిగి తెప్పరిల్లుకొని మాయప్రభావానికి మోసపోయామని తలచి తప్పిపోయిన మార్గమును తిరిగి ఆశ్రయించి మోక్షమును పొందవలను మోక్షమును పైపద్యములో సృష్టి రూపు అన్నారు సృష్టి అనగా విశ్వము సృష్టి రూపు అనగా విశ్వరూపము అని అర్థము విశ్వమంతా వ్యాపించినది పరమాత్మ పరమాత్మయందు ఐక్యమైపోవుటను విశ్వవ్యాప్తిచెందుటయని లేక సృష్టి రూపులో కలసిపోవడమనీ అనవచ్చును మాయనుండి తీరుకోలేనివాడు మోక్షమును పొందలేడు